సంకీర్తన నూట ఎనభై ఐదు కని గుడ్డియునదే వినిచివుడునునిదే ననిచీ జగత్తునడిచినిదివో ఉదయాస్తమయములు కదినమునని ఎదుటని ఉన్నవి ఎంచిన ఇదివో జీవులు ఎంచక తమ తమ బ్రతుకులు సతమని భ్రమశెదరు వెలుగును చీకటి వెసకనుగొనలని నిలిచి నూరక నిమిషములో కలవలె నుండి నగతి సంసారము బలుముగ సతమని భ్రమసెదరూ కాంతలు పురుషులు కాయమొక్కటనే పొంతనే పుట్టుచు పొదలెదరూ ఇంతయు శ్రీవెంకటేశ్వరు మహిమల పంతముదలియక భ్రమసెదరు